అస్సలం అయికు వరమతుల్లా వకహందు వహదూ వలం నవీ అబాద అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం మహాశివులారా స్వర్గం సుఖం ఆనందం సంతోషం శాంతి ప్రశాంతత అన్ని రకాల మేళ్లకు నిలయం ఆ స్వర్గంపు ద్వారాలలో అక్కడ కూడా కాపలదారులు ఉంటారు స్వర్గంలో ప్రవేశించే మొట్టమొదటి వ్యక్తి మన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం స్వర్గపు ద్వారానికి దగ్గరికి వెళ్తారో తలుపు తడతారు అప్పుడు కాపలదారుడు ఎవరు అని అడుగుతాడు నేను మహమ్మద్ అని ప్రవక్త సల్లల్లాహల్ ఇస్లం తమ పేరు తెలుపుతారు అప్పుడు ఆ కాపలాదారుడు అంటాడు నీ కొరకే అందరికంటే ముందు ఈ ద్వారం తెరవాలని నాకు అనుమతించబడింది నీ తప్ప ఇంకా ఎవరి కొరకు కూడా మీ ముందు తెరవకూడదు అని నాకు చెప్పడం జరిగింది అని అంటాడు ఈ విధంగా మహాశివులారా సూర్యజుమర్లోని ఆయతిలో కూడా విశ్వాసులు ఎప్పుడైతే స్వర్గంలో ప్రవేశిస్తూ ఉంటారో హత ఇదఊ ఫు తి హుం అబువాబుహా వకాల లహుం హజన ఎప్పుడైతే స్వర్గవాసులు స్వర్గంలో చేరడానికి వస్తారో వాటి యొక్క ద్వారాలు తెరవబడతాయి మరియు అక్కడి కాపలా వారికి ఆహ్వానం పలుకుతారు సలాం చేస్తారు స్వర్గంలో మహాశైలారా నివసించడానికి రకరకాల ఇండ్లు ఉంటాయి పెద్ద పెద్ద కోటలు ఉంటాయి ప్యాలెస్ అని ఏదైతే అంటామో అలాంటివి ఉంటాయి ఇంకా ఎత్తైన భవనాలు కూడా ఉంటాయి మరియు అక్కడ గుడారాలు కూడా ఉంటాయి అయితే అర్థం కావడానికి మనకు ఈ పేర్లు చెప్పడం జరిగింది మాత్రమే కానీ ఇక్కడ మనం ఏ పేర్లైతే వింటున్నామో ఇహలోకపు ఇండ్లను ఇహలోకపు గుడారాలను ఇహలోకపు కోటలను మీరు మీ మనసులో తీసుకురాకండి ఎందుకంటే అది స్వర్గం అక్కడి యొక్క విషయాలు అక్కడి యొక్క ఇండ్లు అక్కడి యొక్క కోటలు అక్కడి యొక్క గుడారాలు చాలా భిన్నంగా ఉంటాయి కొందరు విశ్వాసులకు గుడారం లో ఉండడానికి అనుమతి లభిస్తుంది ఆ గుడారం ఎలాంటిది బట్టతో ఫైర్ ప్రూఫ్ లాంటి ప్లాస్టిక్ ఇట్లా అలాంటి వాటితో తయారు చేసినవియా కాదు ఖైమ తుమ్మిన్లు ఉలుఅ ఒకే ఒక ముత్యం ముత్యాలు ముత్యంతో తయారు చేయబడిన ఖైమ డైరా అది మరియు దాని పొడువు దాని అడ్డం అరవై మైళ్ళు ఉంటాయి అల్లాహో అక్బర్ మరియు అక్కడ ఇల్లు కూడా ఉంటాయి పెద్ద పెద్ద భవనాలు ఎత్తైన భవనాలు కూడా ఉంటాయి ఒక సందర్భంలో ప్రవక్త మహానీయ మొహమ్మద్ సలల్లాహు అలైవసం తెలిపారు హురఫ్ ఎత్తైన భవనాలు ఏ స్వర్గవాసులకైతే ఇవ్వడం జరుగుతుందో వారు మహాపుణ్యాలు ఎక్కువగా సత్కార్యాలు చేసి విశ్వాసులలో అగ్ర స్థానానికి చేరి ఉన్నవారు వారి గురించి ప్రవర్తలు అసలు ఒక సందర్భంలో చెప్పారు ఆ ఎత్తైన భవనాలలో ఉండేవారు స్వర్గంలో ఉండేవారు ఆ ఎత్తైన భవనాలలో ఉన్నవారిని ఎలా చూస్తారంటే ఎలాగైతే మీరు దూరాన మెరుస్తున్న ఒక నక్షత్రాన్ని చూస్తారు ఇహలోకంలో అల్లాహువర్ ఒక సహి లో వచ్చి ఉంది ప్రవక్త సల్లల్లాహు అలైవసం తెలిపారు ఒక ముస్లిం వ్యక్తి సంతానంలో చిన్న అబ్బాయి చనిపోయినప్పుడు అల్లాహొక్క అనుమతితోనే దైవ అతని ప్రాణాన్ని తీసుకుంటారు కానీ తాలా మల్లి వారిని ప్రశ్నిస్తాడు మీరు నా దాసుని యొక్క అతి ప్రియమైన వారిలో ఒకరిని తీసుకున్నారా అవును ఓ అల్లా అని దైవదూతలు అంటారు అప్పుడు నా దాసుడు ఏమన్నాడు అని అల్లా అడుగుతాడు దైవదూతలు అంటారు హమిద వస్తర్ జా ఓ అతను బాధ శోకం దుఃఖం ఇలాంటివన్నిటికీ గురి అయి ఏదో చెడు మాటలు మాట్లాడడం అలా చేయలేదు హమీద ఇచ్చినవాడు అల్లాయే తీసుకున్నవాడు అల్లాయే అందుకరకు ఆయనకే అన్ని రకాల స్థుతులు అని వస్తర్జా ఇన్నాహి రాజ్యూన్ అని చదివాడు అప్పుడు అల్లా అంటాడు ఈ దాసుని కొరకు స్వర్గంలో ఒక ఇల్లు ఒక గృహం నిర్మించండి వసూహు బైతల్ హంద్ ఆ ఇంటికి పేరు కూడా బైతుల్ హంద్ అని బైత్ అంటే గృహం హంద్ అల్లా యొక్క స్థుతి దాని పేరు బైతుల్ హంద్ అని పెట్టండి ఎందుకంటే నా ఈ దాసుడు అతనికి ప్రియమైన ఒక అతనిలోని వ్యక్తి చనిపోయినప్పటికీ అతను అల్లా యొక్క స్థుతిస్తూ ఉన్నాడు అని ఒక సందర్భంలో హజరత్ ఖదీజ రది అల్లాహు తాలా అనహా ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం వారి కొరకు తినడానికి త్రాగడానికి కొన్ని విషయాలు కొన్ని వస్తువులు తీసుకొని వస్తుంది ఆమె చేరకముందే జిబ్రీ లమీన్ వచ్చారు ప్రవక్త వద్దకు వచ్చి ప్రవక్త మీ కొరకు ఖదీజ ఒక పల్లెంలో తినడానికి కొన్ని వస్తువులు త్రాగడానికి పానీయాలు తీసుకొని వస్తుంది ఆమె వచ్చిన వెంటనే ఆమెకు అల్లా యొక్క సలాం కూడా తెలిపండి మరియు నా యొక్క సలాం కూడా తెలిపండి మరియు ఆమెకు శుభవార్త ఇవ్వండి ఆమె కొరకు స్వర్గంలో ముత్యాలతో గుండ్రపు ముత్యాలతో చేయబడిన ఒక ఇల్లు ఉంది అందులో ఎలాంటి అలరి ఉండదు మరియు ఎలాంటి అలసట ఉండదు అల్లాహుకి మర తెలుసు కదా హజరత్ ఖదీజ రది అల్లాహు తాలా అనహా ప్రవక్త సల్లల్లాస్లం గారికి ఎంత విధేయురాలుగా ఎంత ప్రేమగా జీవితం గడిపిందో ఇలాంటి విషయాలు స్త్రీలందరూ కూడా విని తమ భర్తలకు కూడా అలాంటి సుఖం ఇచ్చే ప్రయత్నం చేస్తే వారికి కూడా ఉన్నత స్వర్గాల్లో ఉన్నత స్థానాలు లభిస్తాయి మహాశవులారా స్వర్గంలో మీకు కూడా ఒక గృహం ఒక ఇల్లు నిర్మించుకోవాలనే కోరిక ఉందా ఇహ ఒక ఇల్లు తయారు చేయాలంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి ఈ రోజుల్లో ప్రతీ వస్తువు యొక్క రేటు ధరలు పెరుగుతున్న ఈ సందర్భంలో కేవలం భూమి రిజిస్ట్రేషన్ కొరకు కానీ ఇల్లు కట్టడానికి పర్మిషన్ తీసుకోవడం కానీ లక్షల్లో ఖర్చు అవుతున్నాయి ఆ లక్షలు సంపాదించడానికి సంవత్సరాలు పడుతున్నాయి కానీ రండి స్వర్గంలో మీ కొరకు ఒకటే ఒకటి కాదు ఎన్నో గృహాలు మీ కొరకు మీరు సొంతం చేసుకోవచ్చు దాని గురించి ఏం చేయాలి కొన్ని సత్కార్యాలు మనం తెలుసుకుందాము ఒక సత్కార్యం తెలుసుకున్నాము पिलवाड़ चलो अलहदीलाजी वास्तव का आ स्वर्गम इंका मन को विषय काम एवरते सोला नगर खखात मरीहर नमाज कटे मुं ना चू उ वारीगरी स्वर्ग गृहम सिद्धमी హదీఫ్ ఈ విధంగా ఉంది మన్సల్ అర్బాహన్ బునిఅలహు బైతున్ఫిల్ జా ఎవరైతే సలాతు చాష్ నమాజ్ నాలుగు రకాత్లు మరియు జుహర్ నమాజ్ కంటే ముందు నాలుగు రకాత్లు చదువుతూ ఉంటారో వారి కొరకు స్వర్గంలో ఒక గృహం తయారు చేయబడుతుంది ఇంకా మీకు గృహం కావాలంటే నమాజ్ పాబందీగా చేస్తూ నమాజ్ నమాజ్లో నిలబడినప్పుడు ఇద్దరి మధ్యలో ఒక మనిషి ఇటున్నాడు ఒక మనిషి ఇటున్నాడు ఇద్దరి మధ్యలో ఏ సందు అయితే ఉంటుందో దానిని మూసివేయాలి ప్రవక్త సలహీసం తెలిపారు మన్ సద్ద ఫుర్ జతన్ ఎవరైతే నమాజులో పంక్తిలో ఉన్నప్పుడు సఫలో ఉన్నప్పుడు ఈ సంధి దీనిని మూసివేస్తారో అలాంటి వారి కొరకు కూడా అల్లా ఒక గృహం నిర్మిస్తాడు మరియు అతని యొక్క స్థానాన్ని పెంచుతాడు ఇంత సులభతరమైన విషయాలు గమనించండి అల్లా మనందరికీ ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక మహాశివులారా ఐదు పూటల ఫర్ద్ నమాజ్ ఇది విధిగా ఉంది ఈ ఐదు నమాజుల్లో టోటల్ పదిహేడు రకాతులు ఉంటాయి ఫజర్లో రెండు జొహర్లో నాలుగు ఆరు అసర్లో నాలుగు పది మగరీబ్లో మూడు పదమూడు ఇషాలో నాలుగు పదిహేడు ఈ పదిహేడు రకాతుల ఫర్ద్ నమాజ్ కాకుండా అదనంగా ఎవరైతే పన్నెండు రకాతుల సున్నత మొక్కద పాటిస్తూ అలాంటి వారికి కూడా స్వర్గంలో ఒక గృహం తయారు చేయబడుతుంది ప్రవక్త సల్లం ఈ శుభవార్త ఇచ్చారు సహిముస్లిం షరీఫ్లోని హదీఫ్ మన్సోల్లా ఎవరైతే రేయింబల్లలో పన్నెండు రకాత్ల సున్నతి మొక్కదా చేస్తూ ఉంటారో వారి కొరకు స్వర్గంలో ఒక గృహం నిర్మించబడుతుంది ఆ పన్నెండు రకాతులు ఎప్పుడెప్పుడు ఫజర్ కంటే ముందు రెండు జొహర్ కంటే ముందు నాలుగు ఆరు అయినవి జొహర్ తర్వాత రెండు ఎనిమిది మహ్రీబ్ తర్వాత రెండు పది ఐషా తర్వాత రెండు పన్నెండు ఈ పన్నెండు రకాతుల సున్నత్యం ఒక్కదా చేస్తారో వారి కొరకు కూడా స్వర్గంలో గృహం నిర్మించబడుతుంది ఇంకా మహాశివులారా ఎవరైతే ఉత్తమ నడవడిక సత్ప్రవర్తన అవలంబిస్తాడో మరియు జగడాన్ని కొట్లాటను విడనాడుకుంటాడో జోక్లోనైనా అబద్ధం చెప్పకుంటూ ఉంటాడో అలాంటి వారి గురించి కూడా స్వర్గంలోని ఉన్నత స్థానాల్లో గృహం గురించి ప్రవక్త సలహా అలైస్లం శుభవార్త ఇచ్చి ఉన్నారు అనజీమున్ బిబెయిన్ లిమంతర కల్మిరా ఎవరైతే సత్యంపై ఉన్నప్పటికీ గొడవ జగడము కొట్లాట వదులుకుంటాడో అలాంటి వారి గురించి స్వర్గపు నలుమూలల్లో ఒక ఉత్తమమైన గృహం గురించి నేను పూచి ఇస్తున్నాను గ్యారంటీ ఇస్తున్నాను స్నేహితులతో తమ వాళ్ళతో పరిహాసమాడుతూ జోక్ చేసుకుంటూ అబద్ధం చెప్పనివాడు అబద్ధాన్ని విడనాడేవాడు అతని గురించి స్వర్గపు మధ్యలో ఒక గృహం గురించి నేను జమానతిస్తున్నాను మరియు స్వర్గంలోని ఉన్నత శ్రేణిలో ఒక గృహం గురించి నేను ధ్వమానతిస్తున్నాను ఎవరి గురించి ఎవరైతే తన ప్రవర్తను సరిదిద్దుకుంటూ ఉంటాడో ప్రజల పట్ల సత్ప్రవర్తన అవలంబిస్తాడు ఈ విధంగా మహాశివనారా ప్రవక్త మొహమ్మద్ సల్లహు అలీ వసల్లం వారిని విశ్వసించి అల్లాహ మార్గంలో స్థిరంగా ఉండడానికి అల్లాహర్మంపై స్థిరంగా ఉండడానికి మన స్వగ్రామాన్ని స్వదేశాన్ని ఊరును వదలవెలిసి వచ్చినా వలస పోవడానికి సిద్ధమై అల్లాహ మార్గంలో పోరాడడానికి అవసరం వచ్చినప్పుడు దానికి సిద్ధమయ్యే వారికి కూడా స్వర్గంలో గృహాలకు శుభవార్త ఇవ్వడం జరిగింది సుర నిసాహిబ్ నహ్బాన్లోని ఉల్లేఖనం షహల్వానీ సహేహుల్ జామీన్లు ప్రస్తావించారు ప్రభాక్టర్ సల్లాహ అలీస్లం తెలిపారు అన జహీమున్ ఫీర్ అది ఎవరైతే నన్ను విశ్వసించి ఇస్లాం స్వీకరించి వలస పోవడానికి కూడా అవసరమైనప్పుడు సిద్ధమవుతాడో అతనికి స్వర్గపునలు మూలల్లో ఒక గృహం గురించి నేను పూచి ఇస్తున్నాను అలాగే స్వర్గం యొక్క మధ్యలో మరియు స్వర్గం యొక్క ఉన్నత స్థానంలో కూడా ఇలాంటి వారికి గృహం లభిస్తుంది అని నేను పూచి ఇస్తున్నాను ఈ విషయాన్ని ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం మూడు సార్లు ప్రస్తావించారు ఆ తర్వాత చెప్పారు ఎవరైతే ఇలా చేస్తారో అతను ఏ పుణ్యాన్ని వదులుకోలేదు ఏ చెడుకు ఒడిగట్టలేదు మరియు అతడు ఎక్కడా చనిపోయినా అతనికి ఈ శుభవార్త తప్పకుండా లభించి ఉంటుంది మహాశివులారా స్వర్గంలో పెద్ద పెద్ద కోటలు ప్యాలెస్లు కూడా ఉంటాయి కొన్ని రకాల సత్కార్యాలు చేసిన వారికి అవి ఇవ్వడం జరుగుతాయి ఎవరైతే పదిసార్లు కుల్హు అల్లాహు అహద్ చదువుతారో వారి గురించి ఒక కసర్ ప్యాలెస్ నిర్మించడం జరుగుతుంది అని प्रवक्ता सल अल्हीसलो मरेवर इरवे सारू चारो वारी गुरी रे मरवर मुफ सार चवारी मूड़ू अभी प्रवक्ता सल अलापगा प्रवक्ता इलाते मेमूंग कुलह अल्लाहु अहदसूर चूंटा अब प्रवक्ता चपार अधिकदवें अल्लाह को अधिक प्येसल कोटलू प्रसाद అల్లాహ వద్ద ఎలాంటి కొరత అనేది లేదు ఎవరికైతే కసర్ ప్యాలెస్ అనేది లభిస్తుందో వారిలో ఒకరు హజరత్ అమర్బిన్ల్ ఖత్తాబ్ అల్లాహో తలను వారు కూడా ఉన్నారు మరొక గొప్ప విషయం ఏమిటంటే ఎవరైతే ఇహ లోకంలో తమ సోదరులను క్షమిస్తారో వారి పొరపాట్లను పట్టుకొని పెద్దగా చేసి గొడవలను పెంచుకోకుండా ఉంటారో మన్నిస్తూ ఉంటారో అలాంటి వారికి కూడా ప్రళయ దినాన స్వర్గంలో ప్యాలెస్ పెద్ద కోట లభిస్తుంది అని తెలుస్తుంది ఇంకా మహాశివులారా సోదర సోదరీమనులారా ఉన్నత స్థానాల్లో పెద్ద పెద్ద ఎత్తైన భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కూడా పొందగోరుచున్నారా అయితే రండి అల్లాహను అల్లా యొక్క ప్రవక్తని ప్రవక్త ముహమ్మద్ సల్లహా అయిస్లం వారిని దృఢంగా విశ్వసించండి ఈ విశ్వాస మార్గాన్ని మీరు కూడా అవలంబించండి ఈ విశ్వాసాన్ని ఆచరణ రూపంలో తీసుకురండి తప్పకుండా అల్లాహుతాల అలాంటి గొప్ప ఉన్నతమైన స్థర్గంలో ఎత్తైన భవనాలు మనకు కూడా ప్రసాదిస్తాడు చదవండి ఈ కురాన్లోని ఆయత్ సూర్య సభ ఆయత్ నంబర్ ముప్పై మీ ధనము సొమ్ము మరియు మీ సంతానము మిమ్మల్ని మా వద్దకు దగ్గరిగా చేరువుగా చేయవు మీరు మాకు చేరువుగా కావాలనుకుంటే మా సాన్నిధ్యాన్ని పొందాలనుకుంటే మీ సంతానం మీ డబ్బు మీ ధనము కాదు ఇల్ల మమిన స్వాలిహ విశ్వాస మార్గాన్ని అవలంబించండి సత్కార్యాలు చేస్తూ ఉండండి ఇలా చేసిన వారి కొరకు జజా ఉదేఫ్ రెట్టింపు ప్రతిఫలం అనేది ప్రసాదించడం జరుగుతుంది మరియు ఫిల్ గురుఫా తి ఆమిన్ ఎత్తైన భవనాలలో ఎంతో ప్రశాంతంగా సుఖంగా ఉంటారు సూరెజుమర్ మరియు సూరె ఫుర్ఖాన్లలో కూడా ఈ భావానికి సంబంధించిన ఆయతలు ఉన్నాయి కానీ రండి ఒక ప్రవక్త సల్ల్లాహు అయిస్లం వారి హదీదు కూడా విందాము మనం ఇన్ అహ్ల జీరా ఔన అల్ కౌనల్ కౌకబద్దుర్రీ స్వర్గవాసులు ఆ ఎత్తైన భవనాల వారిని భవనాలను మీరు భూమిపై ఉండి చాలా దూరంగా మెరుస్తున్న ఒక నక్షత్రాన్ని ఎలా చూస్తారో అలా చూస్తారు అంటే స్వర్గవాసులు మరియు ఆ ఎత్తైన భవనాల వారి మధ్యలో ఎన్ व्यसम गमी अवक्ता सलूअलीसलम वारबा अगर इवि यवनावते उ प्रवक्त स्थाला वारी बड़ी भवन अला स्था प्रवक्ता तप इंका वेरे एवरू चेरकोरा सहचरों अगार दाखी प्रवक्ता सल अलू सल वो का నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో అతని సాక్షి వారు ఎవరంటే అల్లాహను విశ్వసించి ప్రవక్తలను సత్యపరచి ప్రవక్తల బాటను అనుసరించిన వారు అల్లాహో అబర్ ఈ విధంగా మహాశివులారా చెప్పుకోవాలంటే ఇంకా ఎన్నో ఆయతలున్నాయి ఎన్నో హతీతులున్నాయి వీటి ద్వారా षये स्वर्ग में एला भवना एलांट गृह एलांट प्यसलना अक् ये डेरा खैमा गुडारो अवू मुत्यों से ये ये बड़ी इंत अंदा वाटी संबंध विषया जो मरी अवी एला वारी लभिस्ताई विश्वास ये सत्कार्युटे मन को अभी लभिस्ता ఆ విషయం కూడా తెలపడం జరుగుతుంది అల్లా మనందరికీ అలాంటి గృహాలు ప్రసాదించుగాక జజాకుల్లా హుఖైరా వలంకూ వరహుల్ వబర్కత